ఏ లోకమందున్నా ఏమీ లేదు తాలిమినందుకు దగ్గ తావతే గాని సురలకు అసురులకు సూడును పాడునే గాని పరసి సుఖించగ లేదు ధరలో ఋషులకు తపముసేయనేగాని మరిగి భోగించగ మరి పొద్దులేదు దక్కన సిద్ధులకైనా కంతయుబంతయే కాని చిక్కి పరుసము గలిగి సెలవు లేదు రెక్కలు గలపక్షికి రేసు తిమ్మటలే కాని చక్క వైకుంఠానక గయ లేదు సకల జంతువులకు జన్మాదులే కాని అకటా నిత్యానందమందలేదు వెకలి శ్రీవెంకటేశు విష్ణుదాసులకే మంచి సుఖములెల్లా కలవు చుడివడలేదు